ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సార్వభౌముడైన ఎస్ఐ అనేక పాదంలు చెంత ప్రభ సాయంత్రకాల సమయం ఈ రీతిగా మేము కూడుకుంటకు ప్రభ మాకు సమయం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాతావరణం మొత్తం మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభ కూడికి అంతట్లు ప్రభ ఆది నుంచి అంతం వరకు నా తండ్రి మీరు నడిపించండి మీ యొక్క ఆత్మద్వార ప్రతి ప్రభ నా తండ్రి వినుటకు చెవులను దయచేయండి గ్రహించటకు మనసును అనుగ్రహించండి ఆత్మీయ నేత్రములను వెలిగించండి నా ప్రభ ఆటంక పరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులను బంధించండి నా తండ్రి కృపామయడవు సర్వశక్తి మంత్రుడో ప్రభ మా రాజువు మా కీడము మా కోట కొండ కోట ఆశ్రయ దుర్గం నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ అన్ని లేకుండా మేము ఏది చేయలేం నాయన సమస్తం ను తండ్రి ఎంతో ఉన్నతంగా నడిపిస్తున్న దేవుడు ప్రభ సమర్పణతోన్న తని నీకు సన్నిధిలో కూర్చొని ఆత్మశుద్ధితో ప్రభా న వాక్యం గయకుండాకు ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి శుద్ధిపరచండి నా తండ్రి నా ఎస్ఏ నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన వాక్యం ద్వారా నా తండ్రి పాటల ద్వారా నా తండ్రి ప్రభ మీరే నా తండ్రి మహిమ మీకు కలుగును కాక నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం అందిన తండ్రి రాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా విమోచకుడు సజీవుడు నాయన నువ్వు జీవం గలన దేవుడు మాట్లాడే దేవుడు మా మధ్యన సంచరిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం రెండంతల ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించండి సేవలో ప్రబం విస్తారంగా మీరు వాడుకుంటే విధానం కొరకే వందనాలు ప్రభ నా తండీ మానవ తలంపులను కొట్టివేయండి ప్రభ ఎలాంటి శోధనలు రాకుండా ప్రతి ఒక్క బిడ్డ మీరు నేను మీ యొక్క అగ్ని కంచెలు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నా తండి కుడి కానీ ఎడమకు వాని తిరిగినప్పుడు ప్రభ ఇదే సరైన త్రోవ దీనిలో నడువుడి అని ప్రభ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడవు ప్రభ వంకరత్రవలో పోనివ్వకుండా మా పాదములకు దీపంగా ఉన్నాను ఈ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసే మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని ప్రభల శుద్ధి చేయండి నీ యొక్క వాక్యం గై కొనటుకు దయచేయండి ప్రభ మా సొంత తలంపులను బంధించండి నా ప్రభ నా విమోచకడవు నా తని కూట అంతటలో కూడా ప్రభా మీ యొక్క ఆత్మీయ నడిపింపును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని రానయ్యున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం మధ్య సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ పరిశుద్ధ నామంకే చెల్లిస్తూ ఏసే శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ దీపా సార్ పాట పాడతారా పాట పాడండి ఓకే నుంచి మొక్క కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలుచునప్పుడు కలుగుచున్నది దూఖం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు గలు చున్నది హృదయ గనీ అనుతో టలు పంచోచు ప్రాదీ ధ్వని గచ్చి మనీ అను తోటలో విల పిం చోచు ప్రదీంచు ధ్వని నలువైపులా విణ బడుచు నది పగులు చున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మారుదయములు కలుగుచున్నది దూకం ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాని శ్రీమలను ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం సిల్వా పైన నిందలు మోపినను చల్వా పై నలు కాను అనేక నిందలు మోపిను ప్రేమ తువారి మన్ని చోట ప్రదీక్షనా ప్రియాయే సు నీ ప్రేమ పొగడెదను ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియూరాజ నీ ప్రేమ పొగడేదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాన్ని శ్రీమాలను ధ్యానించున్నప్పుడు మగలోచున్నది హృదయం మమ్మును నీ వలె మా చూటకై నీ జీవమును నీచితివే మమ్మును నీ వలె చే నీలా మాట కుతీచనీ సమార్ పింఛి తిని కారాములా పించు మేలా మాట కుంచనీ సమార్ పింఛితి కారూలా మమ్మూను నాడిపించము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాణి శ్రేమలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం పగులోచున్నది హృదయం కలలి అప్పుడు ఎట్లాడక్క థ్యాంక్ యూ అక్క praise dot thank you sister i roju manaku catherine sister vakyam andi star catherine sister vakyam share chesko praise okay akka thank you akka praise tholar akka brother praise. sisters ki praise tholar <coughs> ప్రార్థన చేద్దాము స్వతం పరిస్థితిగా మైమున్నతిడా సరశక్తి మంతిద జీవంగల తండ్రి నీకు వందనాడు ప్రభా ఈ రాత్రి కాలం ముందు వేసు ప్రభా వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి నాయన నా ప్రభా నా తండ్రి నీకు వందనాడు ప్రభ మమ్మల్ని ఎంతగానో వేసు ప్రభావ పొద్దున్న చాతులు ఎంతగానో కాచి కాపడి సజలికలు పెట్టిన నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రభావా ఏమిచ్చిరణ్ మనం చెల్లించడం మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి వాక్యం చెప్తాం మీరు మాత్రం మాట్లాడి ఈ సాక్షిగా ప్రతి చోట మమ్మల్ని డెగటమని నగరడని సుఖిస్తుమడిగేడుకుంటున్నాం తండ్రి ఆ గలతి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం మొదటి వచనం నుంచి చూసుకున్నాము పౌలు ఇక్కడ ఆచారాల గురించి మాట్లాడుతూ ఉండు మరి తన బిడ్డలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలా అనేది మరి పౌలు మరి దేవుని సన్నిధికి నడిపించడం సంగాలని ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోను కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి మనము కలిగి జీవించాలని కదా దేవుడు ఈరోజు మరి గలతిల నుంచి మొదటి అధ్యాయం మొదటి వచనం మనుషుల మూలంగానైనాను ఏ మనుషుని వలనైనాను కాక ఏసు క్రీస్తు వలనను ఆయనను మృతిలో నుండి లేపిన తండ్రి దేవుని వలనను అపోసులుగా పిలవబడిన పావులును నేను నాతో కూడి కూడా నున్న సహోదరులందరూ గలతీలో నున్న సంగములకు చెప్పి వ్రాయినది తండ్రి అయిన మన ప్రభు అయిన యేసు మీకు కృపయు సమాధానము కలుగునుగాక ఐ మీన్ మన తండ్రి దేవుని చిత్త క్రీస్తు మనను ప్రస్తుతము దుష్ట కాలంలో నుండి కదా దుష్టకాలం దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపము నిమిత్తము తాను తాను అప్పగించుకునను కదా ఇక్కడ పౌలు మరి అనేకమైన విషయాలు మరి వాళ్ళకు చెప్తా ఉండు సంఘంలో మరి పాపం నుంచి దేవుడు మనని ఎట్లా విమోచించిండు కదా తను తాను తాను ఏం చేసిందో అప్పగించుకున్నాడని ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు ఇంకా ఐదవ దేవునికి దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి క్రీసు కృపను బట్టి మిమ్ము పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా చిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది మరి దేవుని బిడ్డలు మరి దేవునికి మరి ఏ విధంగా ఉన్నారంట కదా దేవుని కృప పొంది దేవుని దయ పొందుకొని దేవుని విషయాలు తెలుసుకొని కూడా క్రీస్తుని బట్టి మిమ్మల్ని పిలిచిన పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా కదా భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిండు కదా దేవుడు మనం ఏం చేసినట్ట ప్రతి ఒక్క బిడ్డనే తన పిలుపు ప్రకారంగా తన కుప్ప చేత మనం ఏం చేస్తాడంటే దేవుడు ఏర్పర్చుకున్నాడు కదా ఈ సంఘంలో ఉన్న వారిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి ఈయన ఏమంటున్నాడు భిన్నమైన సువార్త చూడు ఇప్పుడు మరి భిన్నమైన సువార్తలు మరి తట్టు మీరింతగా త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కౌలు ఆశ్చర్య పడిపోతాడు ఎందుకంటే దేవుడు మన కొరకు కదా ఏం చేసినా చనిపోయాడు కదా మన పాపల నిమిత్తమును తాను తాను కదా మనకు దుష్ట కాలం నుండి మనకు వెంబడిస్తున్న పాపం నుంచి దేవుడు విమోచించి మనం రక్షించుకున్నాక కూడా కదా వీళ్ళు ఏమై ఉన్నారంట మరి భిన్నమైన సువార్తకు తట్టు తిరిగి త్వరగా చెడిపోతా ఉన్నారు కదా వీళ్ళు చేస్తున్న ఈ పాపాలు దేవుడు చెప్తున్న ఆచారాలన్నీ వల్ల వీళ్ళు వీళ్ళు చేసేది అని చూసి పౌడు ఏమవుతున్నాడంటే ఆశ్చర్యపడతా ఉన్నాడు దేవుడు ఏమన్నాడు దేవుడు మనని పిలుచుకున్న తన కృప చేత మన పిలుచుకున్నాడు అందుకే మనకు మన మొదటి పత్రికలో అందుకే అక్కడ చెప్తూ ఉంటాడు పేతుర్లో మొదటి పత్రిక పేతుర్లో అందుకే దేవుడు ఇక్కడ పదోవచనంలో అంటుంటాడనమాట మొదటి పేతురు మొదటి పేతురు మొదటి అధ్యాయము పదోవచనంలో అందుకే ప్రతి ఒక్క దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోనండి అని రెండో పేతురు రెండో పేతురు మొదటి అధ్యాయము పదో వచనంలో ఏమంటాడు అందువలన సహోదరులారా మీరు పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడి ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త అవసరం కదా దేవుడు పిలిచేండు తన పిలుపును బట్టి కదా దేవుడు ఎందు క్రీస్తు ఆరోచనం క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని వారిని విడిచి కదా దేవుడు పిలిచిండు మనల్ని కదా ఆయన కృప చేత మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అందుకే ఇక్కడ పేరు దాంట్లో కూడా అందుకే అంటాడు మీరు అందువల్ల సహోదరరా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడి ఎందుకు జాగ్రత్త పడమనడు మరి భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతారేమోనని ఎందుకంటే మనం అన్ని నిశ్చయం చేసుకోవాలా ప్రతి ప్రతి ఒక్కటి కూడా దేవుని అందు జాగ్రత్త కలిగి మనము నివసించాలా దేవుని అందు కదా జాగ్రత్త వాక్యం ఏ విధంగా చెప్తుంది మనము ప్రతి ఒక్కదాంట్లా జాగ్రత్త పడమని మరి ప్రతి ఒక్క పత్రికలో ప్రతి ఒక్క భక్తులు కూడా రాసుంటారు కదా శిష్యులందరూ రాస్తుంటారు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త ఎందుకంటే జాగ్రత్త అనేది ఎందుకు చెప్తున్నారంటే పడిపోవచ్చు దుష్టుడే ఆ విధంగా మనుషులని వాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు భిన్నమైన సువార్తలు బయలుదేరినాయి కదా అనేకమైన శువార్తలు ఆ సువార్తలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అవి బైబుల్ లేని అన్ని సువార్తలు బయలుదేరిన అందుకే మనం చెయ్యనివి దేవుడు ఏం చెప్తుండ దాని ప్రకారంగా జీవించాలా ఈ రోజు నువ్వు నిశ్చయం చేసుకుంటున్నావా దేవుని పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు మరి సహోదరుడు సహోదరులు మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని అందు మనం జాగ్రత్త ప్రతి ఒక్కటి కూడా ఆయన పిలుపుకు తగ్గట్టుగా మనము జీవించాలా ప్రతి ఒక్క విషయంలో మనం ప్రతి ఒక్క దాంట్లో ఏ విధంగా మనము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నావు దేవుని పట్ల అనేది మనము జాగ్రత్త పడాలా ప్రతి పిలుపులో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా నువ్వు ఏదైనా సొంత ఆధారం చేసుకోగలుగుతున్నావా బైబుల్ లేని ఏవైనా మరి చేసుకుంటున్నావని ఇక్కడ పౌలు చెప్తున్నాడు మరి ఇక్కడ పత్రిక మరి ఇక్కడ కూడా మరి దేవుడు పేతుల ద్వారా మాట్లాడుతున్నా ఎందుకంటే జాగ్రత్త పడాలా ప్రతి లేకపోతే ఈ లోకంలో పడిపో అవకాశం ఎందుకంటే పౌలు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే భిన్నమైన సువార్తలు తట్టు మీరింతగా త్వరగా తిరిగిపోట చూడగా ఆశ్చర్యం అవుతుంది ఆయనకు ఆశ్చర్యం ఎందుకంటే గణతీలు మంచిగా పరిశుద్ధంగా ఉండి దేవుని పవిత్రంగా ఉండి అన్నిట్లో దేవుడికి అనుకూలంగా జీవించి మరి పాపం తిరుగుతా ఉన్నారు వాళ్ళు అనేకమైన సువార్తలు తెచ్చుకొని పెట్టుకుంటా ఉన్నారని అక్కడ పౌలు వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు ఆయనకు ఆశ్చర్యం ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఎంతో మంది దేవుని నమ్ముకొని ముందున్న ఇప్పుడు లేరు ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన బోధ తట్టి తిరిగిపోయినారు సైతాన్ని అట్లా విధంగా పట్టేసుకుంటుంది మనం అందుకే మనం చదువుతున్నప్పుడు జాగ్రత్త కలిగి మనం పాటిస్తున్నామా దీని ప్రకారంగా మనం ఉన్నామా అని మనము దేవుని ప్రకారంగా లేకపోతే వాడు శాపగ్రాస్తుడని బైబులే చెప్తుంది కదా వాడు నిత్య వారసుడు కాడు వానికి అర్హత ఉండదు ఎందుకంటే దేవుని మనము కరెక్ట్ తిరగాల నువ్వు ఏ విధంగా నిశ్చయం చేసుకుంటున్నావు ఆయన నువ్వు ఏ విధంగా ఆయన పిలుపు తగ్గట్టుగా నువ్వు జీవించగలుగుతున్నావు అందుకే పేతురు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్తగా చెప్తూ ఉంటాడు అనేక విషయాలలో దేవుడు మాట్లాడుతుంది మీరు ప్రతి ఒక్క దాంట్లో చేసుకునేటప్పుడు మీరు మరీ జాగ్రత్త కలిగి ఉండాలా అందుకే భిన్నమైన సువార్తలు మరి సువార్త మీరు ఇంతగా త్వరగా ఏం చేస్తుంది తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అది మరి సువార్త కాదు కానీ క్రీస్తు వార్తను చెరపగోరే మిమ్మల్ని కలవరపరచు కొందరున్నారు ఉన్నారో లేదా చాలా మంది ఉన్నారు ఇప్పుడు అనేకమైన బోధలు బయలుదేరినాయి కదా అనేకమైన కదా త్రి శుశు అని కదా ఏసు ప్రభుని పక్కటి మళ్ళీ సాక్షులని కదా యేసు విరుద్ధంగా కదా ఇప్పుడు అనేకమైన బోధలు పెట్టి సంఘంలో అన్ని ఆచారాలు చేసుకుంటూ తెచ్చి పెట్టుకుంటే దేవుడికి ఏమైనది దేవుడికి ఇష్టం లేనివి కదా అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట కలవరపరచు కొందరు మళ్ళీ ఉన్నారని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు అది ఇప్పటి వరకు ఆత్మ తిరుగుతూనే ఉన్నాయి అది అది జరుగుతనే ఉంది చెరప మనల్ని క్రీస్తులు ఉన్న కూడా చెరపనీకి నిమిషం పట్టదు అలాంటి వాక్యాలు వేసి ఇప్పుడు చాలా మంది మేము రోడ్ల మీదకి వెళ్తున్నా సేవకి వెళ్తున్నా ఆటో గురించి నిలబడ్డా చాలా మంది క్రైస్తవులు మమ్మల్ని పట్టుకూడదు క్రిస్టియన్ క్రిస్టియన్ చెప్పి మీరు ఎవరు క్రిస్టియనా అని అడిగి మమ్మల్ని అనేక విని విషయాలు కలవన పెడతా ఉంటారు దేవుడు వాక్యం చెప్పేసరికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతా ఉంటారు నేను చెప్పిన మాటకి ఎందుకంటే ఆ నా మధ్యనే ఇవేదే జరుగుతా ఉన్న మేము వెళ్తూ ఉంటాం ఒక దగ్గర సేవకి ఎక్కడ నిలబడ్డా బస్ స్టాప్ నిలవబడ్డా ఇవే కదా యేసు విరుద్ధమైన బోధలు అద్దెక్రీస్తని దేవుడు వస్తాడని కదా దేవుడు మధ్యాకాశం తీసుకపోతాడని వాళ్ళు ఇవన్నీ బోధిస్తా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చెరిపేటివి ఇవి ఎక్కడ మన మధ్యనే జరుగుతున్నాయి చాలా మంది ఇప్పుడు మనల్ని పరీక్షిస్తా ఉన్నా దేవుని బిడ్డలని కదా మరి యొక్క క్రీస్తు స్వార్థ కాదు కానీ క్రీసు సువార్తను చెరపగోరి మిమ్మల్ను కలవరపరుచుతున్నారు కొందరున్నారు కదా దేవుడు మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క ఏమైనా పరలోకమంద నుండి వచ్చిన ఒక దూతయను కదా ఎవరు అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు వార్తను చెరుపూడ మిమ్మను కలరపరుచిన కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత మీకు ప్రకటించిన అతడు శాపగ్రాసుడు గాక దేవుడు ఇక్కడ శాపగ్రాసుడు అవుతా ఎందుకంటే దేవుడు చెప్తున్నది వాక్యం మనం చేస్తుంది ఏంది మనము ఇదంతే జాగ్రత్త కలిగి ఉండాలా నువ్వు ఈ రోజు నేను సేవకులని నేను బోధిస్తున్నానని నేను పాటిస్తున్నానని ఇవన్నీ కూడా మనం చెప్పుకునే అనేక విధాలు తిరుగుతూ ఉంటాం కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం అది పాటించలేకపోతాం అది చేయలేకపోతాం కానీ ఇక్కడ ఏమంటున్నాం మనము ఏది చేసినా కూడా అది దేనికి విరుద్ధంగా ఉంటే పరలోకం దూతనా కానీ మరి మేము చెప్పిన దూ మేము మేము చెప్పినే మేమైనా నుండి వచ్చిన వేరొక దూతానని మీకు ప్రకటించిన అతడి శాపగ్రహ సౌన్ దాకా మరి మరి ఏ విధంగా అంటున్నాడు పౌలు చూడండి ఏది అయిన నువ్వు మేము చెప్పాను పదకొండు రోజులు అయిన నువ్వు చెప్పా మీరు నమ్మకి వీడి పడదు ఎందుకంటే బైబుల్ చెప్తుంది జీవగ్రంథంలో ఉన్న వాక్యము మన కళ్ళ ముందు వాళ్ళు ఏమి చెప్తున్నా కరెక్ట్ గా గమనించాల జాగ్రత్త ఎందుకంటే మన మొదటి యోగ సువార్తలో దేవుడు అంటున్నాడు గ్రహించాలా గ్రహించేది లేకపోతే మనం ఏది కూడా మనము చెయ్యలేము మొదటి యోహాను ఐదో అధ్యాయము ఇరవై వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతము కదా దేవుడు మనకి ఏమిచ్చిందంటే వివేచించే వరాన్ని మనకు అనుగ్రహించింది కానీ ప్రతి ఒక్కటి పరిశీలించాల వివేచించే వరం తెలుసుకోవాలా కదా బైబిల్ల జ్ఞానం మనకు అడగాల దేవుడు దేవా నాకు జ్ఞానం కావాలని వివేకం అనుగ్రహించి మన అడగాల ఎందుకంటే దేవుడు మనకు సత్యవర్ణించే వాణిని సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవర్ణని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు ఎరుగుదము మనం దేవుని కుమారుడై ఏసుకరిస్తున్నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము అని ఆయన్ని ఏ నిజమైన దేవుడును నిత్య జీవునై ఉన్నాడు ఆయనే నిత్య జీవంను కదా మనం ఏమైనామంటే నిత్య జీవునికి బాధలు ఉన్నాం కాబట్టి దేవుడు అంటున్నాం ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవంనై ఉన్నాడు కాబట్టి మనం ఏం చాలా ఆ కుమారుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ సత్యవంతుని ఎందు కూర్చొని ఆ దేవుని దగ్గర వివేచన అడిగినప్పుడు దేవునికి అనుగ్రహిస్తాడు కదా తెలివి తీట దేవుడు ఇచ్చే జ్ఞానము ప్రతి ఒక్కటి కూడా సర్వసంపత్తు ఆయన ఆయన ఎందు గుప్తమైంది కాబట్టి మనం ఏం చేయాలా వివేచించండి తెలుసుకోవాలా ఇందులో కూడా మనము మోసపోని వీలేదు కాదా పరలోకం నుంచి ఎవరు చెప్పినాను దూతాయి వచ్చి మనకు మధ్యన చెప్పినాను మరి మేము చెప్పిన సువార్సనని మేము అంగీకరించనికి వీలు వాళ్ళు శాపగ్రాస్ ఇక్కడ పౌల్ తేటగా చెప్తున్నాడు కాబట్టి మనము ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి మనము ఉండాలా అందుకే దేవుడు అంటున్నాడు మేమేది తొమ్మిదో వచనం మేమేది ఇది మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాము మేము మీరు అంగీకరించిన సువార్త కాక మరొకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు చాపగ్రహస్తున్నా మరి ఇక్కడ ఏమంటున్నావు చాపగ్రహస్తుడు అంటున్నాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొను జూచుచున్నానని దేవుని దయను సంపాదించుకున చూచుచున్నానా నేను మనుషులను సంపాదించు సంతోష పెట్ట గోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే క్రీసు దాసుడను కాకపోదును చూడు ఈ రోజు మనుషులకు పెట్టేటట్టుగా వాక్యం చెప్తున్నావా దేవుని మైమపరిచేటట్టుగా వాక్యం చెప్తున్నామా ఇది మనము గ్రహించాలా ప్రతి దాంట్లో మనము ఆత్మీయకంగా మనము తెలుసుకోవాలా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త ఈ లోకాంతరమైన జీవితంలో మనకు ఉండడానికి వీలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో మీరు జాగ్రత్తగా ఉన్నది ఈ రోజు మనుషులని సంతోష పెట్టేటట్టుగా ఉన్నారమా కదా దేవుని అందరూ సంతోష పెట్టేటట్టున్నామా అది మరి దేవుడు అంటున్నారు ఇక్కడ పౌలు అంటున్నారు అదే విషయంగా నేను ఇప్పటికే మనుషులు సంతోష పెట్టేవాడనైతే దాసుడను కాను నేను కాకపోదును ఈరోజు అని ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు ఎందుకు అంటే నేను ప్రకచన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది దని మీకు చెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను సంపాదిం మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకు ఎవరూ దాని బోధింపను లేదు కానీ ఏ శుక్ర అది నాకు లభించను ఈయనకి ఎక్కడ దొరికింది అంటే ఇది మనుషుల దొరికిందా ఎవరి దొరికింది దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు కాబట్టి దేవుని అడిగినాడు కాబట్టి ఈయనకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ఎంత దొరుకుతుంది ఏ క్రీస్తు బయలుపరచేవాడు అనే ఇది నాకు అది నాకు దొరికింది అది లభించింది అని ఈయన చెప్తున్నాడు మరి ఈరోజు మరి మనుషుల దగ్గర కూర్చొని మనుషులు చెప్పినట్టుగా వాళ్ళ సంతోషపరచేటట్టు ఇది ఎవరు వాళ్ళ కలిగిందో దేవుని వాళ్ళ బయలుపరచబడ్డదని పౌలు చెప్తున్నాడు ఈరోజు దేవుని మహిమపరచటట్టున్నాయా ఈరోజు సువార్తలే కానీ ఈరోజు బోధలే కానీ కాదు దేవుని మహిమపరచేటట్టున్నాయా కాదు మనుషులని కదా ప్రోత్సాహిస్తా ఉన్నాయి కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి ఉండాల ప్రతి ఒక్కదండ మనం ఏ సువార్త ప్రకటిస్తున్నామో మనుషుల కొరక దేవుని మయమ కొరక ఈరోజు ఆత్మ నడిపింపున వాళ్ళ కొరక అయితే మనము దేవుని కొరక మనము మయమపచ్చటగా మనము సువార్థ ప్రకటన చెయ్యాలా కాబట్టి మనుషులు సంతోష పెట్టట్టుగా మనము జీవించనికి ఎందుకంటే దేవుని మయమ దేవునికే చెల్లాలా కదా ప్రతి ఒక్క ప్రకటించినను వాళ్ళు ప్రకటించినను జాగ్రత్త కలిగి ప్రకటి అందుకే పౌలు అంటున్నాడు మనుషులని సంతోష పెట్టక తన దేవుణ్ణి సంతోష పెట్టేటట్టుగా నువ్వు తయారు కావాల సహోదరాలు నేను ప్రకటించ సువార్త మనుషుని నియోజన ప్రకారమైనది కాదు కానీ మీకు తెలియజెప్పున్నాను మనుషుని వలన దాని నేను పొందలేదు నాకెవ్వడైనా దాన్ని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచట వలనే అది నాకు లభించింది కానీ మనుషుల వలన ఆయనకు పొందుకోలేదు ఆయన ఎక్కడ కూర్చొని దేవుని దగ్గర కూర్చొని దేవుల్లో ఆత్మవశుడై అని అన్ని విషయాలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు అది దేవుని వలన నేర్చుకున్నా కాబట్టి ఏసుక్రీస్తు బయలుపరచట వలననే నాకు లభించింది అందుకనే నేను ఆయనను మైమపరచాలా పూర్వమందు యూదుడై మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశము చేయిచు నా పితరుల పారంపర్య చర్యల ఎందు విశేషమైన ఆసక్తి నా స్వజ స్వజాతీయులలో నా సమాన వయస్సు గలవాలైన అనేకుల కంటే యూదు మతములలో ఆధికత్యం నొందినని నా నడవాడి గురించి మీరు వింటిరి కదా అయినను తల్లి గర్భం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచిన కృపచేత్ర నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందుపర్చ దేని బిడ్డలు అపరిమితంగా ఏం చెప్ ఏం చేస్తుంటే నాశం చేస్తూ అందరినీ ఆచారాల ఏ విధమైతే ప్రత్యేక తన కుబేరు దేవుడు నేను పంటలో తన కుంభాన్ని ప్రకటింపవలనని ఆయనని నా ఎంటూ బయప బయలు పర్చ అనుగ్రహించినప్పుడు అనుగ్రహించినప్పుడు మనుషు మనుష్య జాతులలో నేను తంత్రింపుగా లేకపోతే నాకంటే ముందుగా ఆ కోతులైన వారి యొద్ధకు ఎరుసలేమునకును ఎరసలేముల ఎరుసలేమునకైనాను వెళ్ళలేదు కానీ వెంటనే అరబియ దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమాస్కు పట్టణంలో తిరిగి వచ్చి తిని చూడు దేవుడు ఎప్పుడైతే ఆయనకు దేవుడు దర్శనచ్చిండో ఆయన దేవుని అందు ఆసక్తి కలిగి అని మత చూడైంది ప్రతి ఒక్క దాంట్లో ఏమైనాడంట దేవుడు ఎందు ఆసక్తి కలిగి మరి అనేకమైన విషయాలు వీళ్ళకు తెలియజేస్తా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళు ఏ గదిస్తా ఉన్నారంట ఆచారంతో కూడి కాదు దేవుడు ఈయనని ఏం చేస్తున్న ప్రత్యేక పార్టీ తన కుత చేస్తే అతను తెలిసిండు దేవుడు అందుకే ఈయన అనేకమైన విషయాలలో తెలుసుకుంటూ తెలుసుకొని ఇతరులకు బోధిస్తూ మరి ఈ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు చూడుగా దేవుడు నరకు రాశి అనేకమైన విషయాలు ఈయన ద్వారా ఉన్నారు అనేకమైన విషయాలు చేస్తున్నప్పుడు మరి దేవుడు ఈయనకు తోడైన్నాడు మరి అనేకమైన విషయాలు తెలియజేసేటప్పుడు మరి ఎన్ని ఇంతలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి సమస్యను ఎదుర్కొన్నాడు కానీ ఈయన ఎప్పుడైతే సత్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో మరి అక్కడ అనేకమైన శ్రమలు ఆరంభమైననో ఈయన ప్రతి దాంట్లో జయించుకుంటూ మరి దేవుని అందరూ ఆత్మనర్పింపుతోనే ప్రతి సమస్యను జయించుకుంటూ మరి అనేకమైన వార్త ప్రకటిస్తే అనేకమైన పత్రికలను రాస్తూ వచ్చింది ఎందుకంటే ఈయనకు అనేకమైన శ్రమలు కలుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో ఎందుకంటే దేవుడు తనకు అన్ని బయలుపరుస్తూనే ఉన్నాడు కదా దేవుడు తన బిడ్డలకు అన్ని భయపరిచి తీసుకొస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు కానీ దేవుడు ఆయనకు ఆత్మ నడిపింపు ఆయన ఎంతగానో భయపడలేదు కదా ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు కదా శ్రమను ఆరంభం దేవుడు ఎన్నో ఒక ఆయనకు బయలుపరుస్తా ఉంటది ఇక్కడికి వెళ్ళి నీకు శోధనలు కలుగుతాయని కానీ ఆయన కథప శోధనను జయించాలి ఇక్కడ అడుగు పెడుతున్నా అన్నప్పుడు కూడా ఆయనకు భయం కలదు ఎందుకంటే నా ముందు నడిచే దేవుడు నాకు తోడైనగా నాకు ఎప్పుడు భయం లేదని ఆయన ధైర్యంగా ముందుకు నడుస్తా ఉన్నాడు కానీ ఈయన ప్రతి కూడా జాగ్రత్త నడుచుకున్నాడు కాబట్టి మరి ఇక్కడ సంఘానికి అన్ని చెప్పడానికి ఆయనకు ధైర్యము కలిగింది కాబట్టి ఎందుకు ఆ ధైర్యము అంటే దేవుడు నడిపింపు ఎప్పుడైతే మన వాక్యం ఉంటదో ఎప్పుడైతే మనకు సత్యం ఉంటదో అది ఏమైనాదంట అది నిజాని బయటికి చెప్పనీకి శక్తి నీకు దేవుడు ఇస్తాడు ఎందుకంటే నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు నీకు అందుకే దేవుడు వివేచన అవసరము అందుకే దేవుని దగ్గర కూర్చొని మనం అన్నికే విషయాలు తెలుసుకోవాలా దేవుని దగ్గర సమస్తం కాబట్టి ఆయన మనకన్నీ నేర్పిస్తా ఉంటాడు కాబట్టి మనకు అనుగ్రహించింది కాబట్టి మనం ఏం చేయాలా పొందుకున్నాం కాబట్టి ఇతరులకు చెప్పాలా కాబట్టి ఈ రోజు చెప్పాలి అంటే నువ్వు భిన్నమైన బోధల తట్టు తిరగకుండా నువ్వు కలిగి ఉండాలా అప్పుడే మనం ప్రతి ఒక్కదాని మనము జయించగలుగుతాం కదా ప్రతి ఒక్క మనకు దేవుడితోడు అంటాడు రెండో రాసిన పేతురు రెండో అధ్యాయము ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి ఇక్కడ మరియు అబద్ధ ప్రవక్తలు మొద రెండో అధ్యాయము రెండో పేతురు రెండో అధ్యాయం మొదటి వచ్చితాం మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూనూ మీరు తమను కొన్నిన ప్రభువును కూడా విసర్జించచ్చు తమకు తానే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనచ్చు నాశన క్రమకు భిన్నమైన అభిప్రాయాలను రహస్యంగా బోధించదు ఇక్కడ ఏమంటున్నాడు పేదలు కూడా అబద్ధ ప్రభు మన మధ్యలో ఉన్నాడు అటువరనే మీరు అబద్ధి కొన్నిన ప్రభువును కూడా విసర్ ఎట్లా ఉన్నారంట వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేరి ఎక్కడ ఉన్నారంటే మన మధ్యలో ఉన్నారు వాళ్ళు అబద్ధ బోధకులందరూ మన మధ్యలో సంచరిస్తా ఉన్నారు ఇప్పుడు అవునా కదా ఇప్పుడు అబద్ధ బోధకులు కదా దేవుడు చెప్పిన ప్రణాళిక ఏంటిది మనం చేస్తున్నది అందుకే జేగుడు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి దేవుని ఆసక్తి కలిగి ఉండాలా అందుకే దేవుడు అంటుండూ అబద్ధ ప్రవక్త ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూ మీరు తమ్మును కొనిన కూడా ప్రభును కూడా విసర్జించు తమకు తానే శీఘ్రముగా నాశనం కలగజేసుకునొచ్చు నాశనకరమగు భిన్న అభిప్రాయాలు రహస్యంగా బోధించు ఏం చేస్తున్నారంటే వీరు రహస్యంగా బోధిస్తాను భిన్నాభిప్రాయాలు ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేస్తున్నారంటే వీరు కదా ఇది ఎట్లా ఉందంటే ఇది శీఘ్రంగా కలుగుతుంది అబద్ధము దీని వల్లనే పాపము దీని వల్ల రోగాలు అనేకమైన ఉన్నాయి కనుక ఇక్కడ పౌలు అక్కడ దేవుడు అక్కడ ఆ సంఘంతో మాట్లాడతా ఉన్నాడు గలత్తి సంఘము చాలా పరిశుద్ధమైనది అన్ని తెలుసుకొని కూడా ఆ వివేకం కలిగి కూడా అది ఏమైనది పడిపోయింది అంటే కొన్ని ఆధారాల వల్ల తప్పు బోధల వల్ల కదా అనేకమైన ఆ సంఘంలో తెచ్చి పెట్టుకున్నాను మాట సంఘంలో బోధిస్తా ఉంది ఆకారము చేస్తా అందుకే పౌరులు అక్కడ ఆ సంఘం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు చేతులు కూడా ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారట ప్రజల మధ్యలో ఉన్నారు ఆ ప్రజలు మన ఉన్నారు కదా ఎక్కడ క్రైస్తవ చెప్పుకునే దాన్ని దేవుని సత్యాన్ని ప్రకటించే బిడ్డలు కారు కదా దేవుడు ఎట్లా ఉందంట తనకు తానే శీఘ్రంగా నాశం కలగజేసుకునొచ్చు ఎట్లా ఉందంట శీఘ్రంగా ఉంది నాశనము అతి త్వరలో ఉంది దగ్గరలో ఉంది నాశం కలుగునట్టు విన్న అభిప్రాయం రహస్యంగా బోధించుదురు కదా మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను ఎట్లా ఉందంట సత్యవాక్యము దూషింపబడుతుంది అల్లరి శాస్త్రలు వీళ్ళ చేసే అనేకమైన పోకిరి శాస్త్రం వల్ల అనుసరించి నడుతురు వీళ్ళ అనేకమైన దేవుడికి ఇష్టం లేని భిన్నాభిప్రాయాలు కలగజేసుకొని ఈ లోకానుసారమైన పోకిరి శాస్త్రం అనుసరించి నడుతూ వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలా జాగ్రత్త కలిగి ఉండాలా దేవుని మైమపరచేటట్టు ఉన్నామా మనుషుల్ని సంతోషపెట్టేటట్టుగా ఉన్నామా దేవుని మేమపరచేటట్టు ఉన్నామా కదా పౌలు అక్కడ కూడా మాట్లాడుతుంది మరి ఇక్కడ కూడా దేవుని సత్యవార్గం ఏమవుతుందంట దూషింపబడుతుంది దేవుని బిడ్డ నీ భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించు నీకు ఉన్నట్టుగా దేవుని వాడుకోనుట కదా దేవుడు ఇంకా కఠినంగా మాట్లాడితే నువ్వు చేసే ప్రతి ఒక్కటి విరుద్ధమైనది దేవుని అమ్ముకున్నంతగా కదా నీ ఆత్మను అమ్ముకున్నంతగా నీ శరీరానికి సైతానికి అమ్ముకున్నంతగా మనం పాపం ఆది. కదా భిన్నాభిప్రాయాలు దేనివి దేవుడికి ఇష్టమైనవి చేయకుండా ఈ లోకానుసారంగానే చేస్తే మరి దేవుని ఆత్మ ఏమైనది ఘోషించదా అందుకే దేవుని అంటాడు నేను అపజెప్తా ఎందుకు అన్నాడు నీళ్ళ అబద్ధ బోధలు నీళ్ళు ఉన్నాయి కాబట్టి కదా ఈ సమస్యలు బోధలు అనేకమైనవి బయలుదేరినాయి కదా ఇది అంతర్ దినము మనం తెలుసుకొని కూడా ఇవి కాలాలు అంతే దినాలనే చదివి కూడా మనం పాపం చేస్తా ఉన్నాం దేవునికి విరుద్ధంగా కదా అందుకే ఈ లోకమైన భయంకరమైన రోగాలు భయంకరమైన శ్రమ కుటుంబాల శోధనలు కదా పిల్లల మధ్యలా పెద్దల మధ్యలో కదా అనేకమైన ఎందుకు దేవుని బిడ్డల జరుగుతున్నాయి అంటే దేవునికి విరుద్ధమైనది మీలో జరుగుతుంది కదా మీరు జరుగుతుంది ఆత్మీయ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు పాపం చేస్తా దేవుడికి విరుద్ధంగా భిన్నమైన బోధ పట్టు తిరిగి కదా తిరిగి శీఘ్రంగా ఏం చేసుకుంటున్నామంట నాశనం తెచ్చుకుంటున్నామని అక్కడ పేతుడు చెప్తా ఉన్నాడు మనం నాశనకరంగా ఉండడానికి వీలు లేదు మనకు ఎంతగానో దేవుడు కడిగి పవిత్రపరిచి ఆశీర్వాదం మనకిచ్చాడు మనం కాపాడుకోవాల మనం ఏంటన్నా కాపాడుకొని మన జాగ్రత్త పడాలి అందుకే మీరు జాగ్రత్తగా నిలబడుతున్నాను మీరు అనుకుంటున్నారు కానీ ఒకసారి మీరు జాగ్రత్తగా నిశ్చయం చేసుకోనండి దేవును దేవుని దగ్గర మనం ఈ రోజు అందుకే ప్రతి ఒక్క మనం సేవ ప్రార్థన చేస్తున్నాం దేవు దగ్గర అభిషేకంగా ఉన్నది నా దగ్గర అన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా అనుకటం మనం ఏ రోజు సేవ చేస్తున్నా కానీ చేసుకుంటున్నావా జాగ్రత్త కలిగి ఉంటేనే కదా ప్రతి ఒక్కట మనం తెలుసుకోగలుగుతాం కదా అందుకే నువ్వు నిశ్చయం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడుండి అప్పుడు జాగ్రత్త ఎందుకు ఉండమంటున్నట్టే మనలో ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంటది ఎటువంటి చిన్న పాపమైనది నాశనానికే నడిపిస్తుంది ఎందుకు అంటే అబద్ధ ప్రవక్తలని మనలో బయలుదేరినప్పుడు ఒక చిన్న బోధన మనలో తప్పు జరగకుండా మనిషి కాబట్టి మనం ఏది కూడా తప్పు పాపం ఉండకూడదంటే నువ్వు జాగ్రత్త పడాలా ప్రతి ఒక్క దాంట్లో దేవుని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా ఎండలో నువ్వు పాపం జేనికి వీల్లేదు ఈ లోకానుసారంగా జీవించనికి వీల్లేదు నాశనకరమైనది ఏది కూడా నీలో ఉండడానికి వీల్లేదు అది ఎట్లా ఉంటది నాశనానికి నడిపించాను పాపంలో తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తుందంట నరకానికి నేను తీసుకెళ్ళిపోతుంది అది రోగాలా పాలన చేసి కదా దేవుడు నీకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు కానీ ఎందుకు అంటే నువ్వు దేవుడి కరెక్ట్ గా జీవించినప్పుడే ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా పౌలు అందుకే అంటుంటాడు ఇది ఎవరి వల్ల నేను చేసుకున్నానంటే ఇది దేవుడు కొరకు ఇది దేవుడు నాకు బయలుపరచబడరి దేవుడి గురించి బయలుపరచబడ్డప్పుడు నువ్వు దేవుడి విషయాలను నువ్వు తెలుసుకునే తనకు బోధించాలా నువ్వు అందుకే ఈ లోకానికి సంతోషమేటట్టుగా ఉండడానికి చెప్పినట్టుగా ఉన్నాము కలగాల ఎందుకంటే మనుషులు ఉన్న దానిని నేను పొందలేదు మా బట్టి నా పిల్లలు దాన్ని బోధింపలేదు కానీ కేసు బయలుపరచబడ వల్లనే అది నాకు లభించింది అందుకే అనేకమే నేను తెలుసుకుంటావు కదా మనుషులు ఎవరో చెప్తారని మనం ఎదురు చూస్తుంటాం కదా మనుషు చెప్పడం కాదు ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు కదా నీకు ఆశీర్వాదం కావాలా నీకు మరి నాశనం కావాలా నీకు ఏది కావాలా దేవుడిగా కూర్చుంటే దేవునికి అన్ని బయలుపరచబడతాయి నువ్వు ఎే విధంగా జాగ్రత్త కలిగి ఉంటున్నావు దేవుని అందుకు కదా నువ్వు మనుషులు ఏమన్నావా దేవుడు బోధిస్తాడు మీకు బయట ప్రతి ఒక్కటి మీకు తెలుసుకున్న దాన్ని మీకు కలెక్ట్ చేస్తాడు అందుకే మంచి ఎవరి వాళ్ళు లభించింది కూడా నటించి దాంట్లో మనం మించే జీవం అవసరం మనం ఆసక్తి కలిగి కూర్చుంటే దేవుడు మనం జీవం గురించి వన్ ఐడవ దేవుని కుమారుని నామందు విశ్వాసం మీరు నిత్య జీవం కలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతి మీకు రాయిచున్నాను దేవుని కుమారుని నామంతు విశ్వాసం మీరు నిత్య జీవం కలవారి తెలుసుకున్నటువంటి సంగతిని మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిన ఆయన మన మనది ఎందుకు అంటే మన మన ఏను మనకినని మనకు కలిగినని ఎరుగుదము కదా దేవు ఇక్కడ ఏమంటున్నాడు ప్రతి ఒక్కటి ఆయన నువ్వు విశ్వాసిస్తున్నావా కదా దేవుని కుమారుని ఎందు నా ముందు విశ్వాసం ఉంచి నిత్య జీవగాలను తెలుసుకున్నట్టు నీ సంగతిని మీకు రాయిస్తున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తాంతరంగా నడిచినది తన చిత్తం ఏమైనది తన చిత్తం ఏమైనది ఎసుప్రభు చిత్తం ఏమైనది అంటే తన గొర్రెలు నశించకుండా వద్దకే మీరు వెళ్ళండి అంటాడు కదా నా గొర్రెలని కాయండి నా గొర్రెలని మేపండి కదా తన చిత్తం ఏమైంది ఆయన చిత్త మనం నడిచినప్పుడు చిత్తాంతరంగా మనం ఏది అడిగిన ఆయన మనకు మనవి ఆలకించినది ఏ దేవుడు మనం మనవి ఆలకించాడు ఆలకిస్తాడు ఎప్పుడు ఆయన చిత్తం నెరవేర్చినప్పుడే కదా ఆ కుమారుని తట్టు మనం తిరిగినప్పుడే మనకు నిత్య జీవము ఆ నిత్య జీవం తెలుసుకొని ఒక దగ్గర కూర్చుంటామా కాదు ఇతరుల కూడా తన చిత్తం ఏమైనది ఈ రోజు నేను నిత్య పొందుకున్నా నాకు ఒక్కదానికే చాలా ప్రకారం ఇతరులు కూడా తెలియజేయాలి ఏ విధంగా తెలియజేస్తాము తన స్వార్థ ద్వారానే తన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము కదా ఎక్కడైతే ఎక్కడైతే జీవం వాళ్ళకి అందజేయనికే కాదు జీవం ఏమైనది ఏ దగ్గర దాచపడింది కాబట్టి ఆ కృపలో దాచు చిత్తానుసారంగా మన ఏది అడిగినాయినా మనకు లభించున్నది కదా ప్రతి ఒక్కటి ఆయన ఉండాలి అంటే మనం జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కటంతా మనం తెలుసుకోనికి మనము ప్రయత్నం చేయాలా ప్రతి ఒక్కటంటే జాగ్రత్త కలిగి ఉండాలా పరిశుద్ధ కలిగి ఉండాలా ఎప్పుడైతే అలాగా కలిగి ఉన్నావా ధైర్యంగా ఉండాలా ఈ రోజు నీకు జీవము ఉన్నదని ధైర్యం ఎలా చేసుకోగలదు మనం పరీక్షించుకోవాలి అంటే ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడే తన చిత్రాన్ని నెరవేర్చినప్పుడే మనం అన్ని కలిగి ఉన్నామని కదా అందుకే దేవుడు జ్ఞానము జ్ఞానము చాలా ఇంపార్టెంట్ జ్ఞానము వివేచనలకు చాలా ఈ లోకంలో ప్రతి ఒక్కటి వివేచించి తీసుకోవాలంటే ఏ విధంగా ఏది కూడా అందుకే దేవుడిని తెలిసి ప్రతి ఒక్క మేము జాగ్రత్త కలిగి ఉంటాము ప్రతి దాంట్లో నువ్వు నిశ్చయం చేసుకొని ముందు అడుగు దేవుడు మనల్ని నడిపిస్తాడు వాళ్ళు ఎన్నుకున్నాయని నెరవేర్తాడు ఎందుకంటే పేరు అదే విషయంగా మనం కదా చెప్తాన్ని నెరవేర్చుకోవాలి అని జీవించాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి కదా నిశ్చయం చేసుకుంటున్న ఈరోజు సముద్రులు ఈ పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకున్నకు మరి జాగ్రత్తగా ఏ విధంగా జాగ్రత్తగా అందుకే జాగ్రత్త పడాలి ప్రతి ఒక్క దగ్గర మనం ఏ విధంగా ఉంటున్నాం ఆకృతి కలిగి ఉంటున్నామా లేదా దేవుని అందు లోబడి జీవిస్తున్నామా మరికరంగా ఉంటాయి మరి భయంకరంగా ఉన్నప్పుడు ఎదురు సమస్య వచ్చినప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతూ కదా మన అందుకే ఏసు ప్రభుత్వం మనము తిరగాల జీవం కలిగపరిచేటట్టుగా ఏసు ప్రభుత్వ తిరుగుతూనే నువ్వు ప్రతి ఒక్క సమస్యను జయించగలుగుతావు కదా ఇల్లు భయంకరమైన రోగాల నుంచి నువ్వు తప్పింపబడాలంటే ఏ విధంగా తప్పించుకోగలుగుతాం కదా దగ్గర చేతకుండా దేవుని దగ్గర కూర్చుంటే సమస్తము తిట్టగా అన్ని బయలుపరుస్తాడు దేవుడు కదా ఏం జరగ ఏం జరగబోతుందో కూడా నీకు కలిగ చేస్తాడు అందుకని తిరకుండా కానీ ఎవరికి దేవుడు ఆయన దగ్గర కూర్చొని దేవుడు ఆయన ఏమేం పౌలకి బయలుపరిచిందో ఆ దేవుని దగ్గర కూర్చొని ఆయన నేర్చుకున్నాడని ఇక్కడ వాక్యం చెప్తున్నది కాబట్టి మనం ఏం చేయాలా మరి ఆయన కూడా ఆయన దగ్గర దేవుని దగ్గర ఏం కూర్చొని దేవుడి కాదు దేవుడైతే ఆయన దేవుని తట్టు తిరుగుతుంది అది జరిగేది దేవుడు ఆయన వాక్యము బోధిస్తుంది కాబట్టి ఆయన వాక్యం చేత సాక్ష్యం ఇస్తా ఉన్నారు కాబట్టి దేవుడు కూడా మనతో మాట్లాడతాం కాబట్టి మనం కూడా ఎండ తప్పిపోకుండా జాగ్రత్త కలిగి ఆలయందు వివేకం కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాము చిన్న వాక్యం దేవుడు దించిన దాకా జీవన ఇంత వరకు వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన విధానం పాటు నీకు వందరాలు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా మమ్మల్ని ఎంతగానో ఏర్పరచుకున్నాం ప్రభా మరి అనేకమైన భిన్నమైన బోధలు ఉన్నాయి ప్రభ మేము పడిపోకుండా మమ్మల్ని కాచు కాపాడి తండ్రి నిజమైన జీవం తట మేము తిరగాల ప్రభ వాక్యం మీరు చెలవిస్తుంది నీ వాక్యమే జీవం గనక అది ఏమై చెప్తుంది ప్రకారంగా మేము జీవించాలా ప్రభ పడిపోకుండా మేము జాగ్రత్త పడి ఉండాలా తండ్రి మీ తట్టు తిరగటక మాకు శక్తి దయచేయండి దేవా ఇతర చెప్పిన మాట వినకుండా ప్రభ మీ తట్ట మేము తిరగాల ప్రభావ సహాయపడండి ప్రభ తండ్రి నీకు వందనాలు ఈ రోజు మీ పిలుపుని ఏర్పాటు నిత్య జీవము కలగజీ మాట్లాడేనా అయ్యా నీ అంటే నిత్య జీవం ఉంది కనుక ప్రభు నేను ఏమైందో తెలుసు జీవించి లోడాలని అక్కడ పరచుకోవడం చేయాలి ఉండాలని ఆయన దుష్కారము కలిగించండి కలిగించ తండ్రి మా ఇసు ప్రభ మీ ప్రతి ఒక్క దాంట్లో తోడైంది మరి కుటుంబాలు కూడా శక్తి మాకు దయచేయండి తండ్రి అన్నాడు పౌరులు ఏ విధంగా చెప్పింది ఆ రుడిగా కూడా అదే ప్రకారంగా మేము ప్రకటించాలి అదే విధంగా మేము చెప్పాలా ప్రభావ మీరే సహాయం చేయాలని సాక్షమ్మ కలగ చేయండి తండ్రి మా జీవితంలో ప్రభావ మేము కూడా ఇసు ప్రభ నీ కొరకు మేము కలిగి ఉండాల రోషం కలిగి ప్రభావ ఎల్లా మేము బలహీనం కాకుండా దేవ బలవంతులమే కలిగి జీవించాలా ప్రభ ఎన్లా కూడా మేము ఎసు ప్రభా పడిపోతేవా నీ తట్టు చూసి మేము ముందుకు పరిగెత్తాలా ప్రభావ మీరు సహాయపడండి నాయన ఈ వాక్యం లేకపోతే మాకు ఎసు ప్రభా జీవం లేదు ప్రభా తండ్రి నీకు వంద నాలుగు ప్రభా ఇచ్చినాస్తం పట్టి స్తోత్రం చేసి ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన విధానం పట్టి నీకు ఈ ధర్మశాస్త్రం లేక ఎంతో మంది నశించిపోయినారు ప్రభా తెలివకపోగొట్టుకున్నారు ప్రభా తండ్రి మాకు ఇచ్చిన వంద జాగ్రత్త కలిగి మేము పరిశీలించి తెలుసు దీని ప్రకారంగా మేము జీవించి ఇతరులను కూడా బోధించి వాళ్ళందరినీ రక్షణ మార్గం నడిపించే శక్తి భాగ్యాన్ని మక్కానిగా తండ్రి ఏసు ప్రభావ ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ఇది ఎవరికి లేని ధన్యత తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రక్తంతో కడిగి వర్షిత్తుగా మమ్మల్ని తయారు చేసుకున్న బట్టి నీకు స్తోత్రంలో ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభా మరి ఎంత మందికి లేదో ప్రభా ఈ లోకంలో వాళ్ళందరికీ తెలియజేయాలా అలాంటి శక్తిని మకా లాంటి బాలని మకాలు ఎగర చేసిన విధానం పట్టి నీకు వంద నా స్తోత్రం నాయన మేము ముందుకు వెళ్ళాలా ప్రభా అనేక మందికి మేము ప్రకటన చేయాలా సేవా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు వాక్యం సరంగా జీవించినబడి ఇది అక్కడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నదడని ఏ చూకరి వేడుకుంటున్నాం తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేసి అట్లాగే ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి తండ్రి ప్రేమ కలిగిన సేవ కృప కలిగిన మా ప్రభావ మీ ఘనమైన వినతమైన బట్టి మీకు ఎంతగానో వస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ ఈ గిన కాలం అంతే మీకు ఉచితమైన కృపతో మీ యొక్క కనిక్రమతో మమ్మలందరినీ కూడా కాచి కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నేను మమ్మల్ని వరకు కూడా ప్రభావ సర్జీల గురించి రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మనం సూచించుటకు మీకు నాయన ప్రభావ స్వరం వినటకు అతను మీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇది ప్రభావ ఇంతవరకు తండ్రి మీ దాసర ద్వారా అనేకమైన విషయాలు తండ్రి మా మధ్యలో మీరు తీసుకొని వచ్చినారు ప్రభా తండ్రి మరొకసారి తండ్రి అబద్ధ బోధల విషయమే అబద్ధ ప్రవక్తల విషయమే ప్రభావ మీ మమ్మల్ని హెచ్చరిస్తూ మా చిన్నంత తెలుసుకున్నాం ప్రభావ అవును తండ్రి వివేచిన కలిగి ఉండాలా తండ్రి మీ ఆత్మ నడిపింపులో ఉండాలా ప్రభావ తండ్రి నైనా భిన్నమైన బోధల తట్టుకునైనా అబద్ధ ప్రవక్తలు తట్టుకు తిరగకుండా అయినా ప్రభా మీరేమో ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ ఎందుకు నిలిచి ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం నన్ను చెప్పిన ప్రతి మాటను ప్రభావ తండ్రి మీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తుకృపు కలిగిన రీజే సమయంలో ప్రభావ ప్రియులను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతుంటుండగా జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ శృతి శిస్టర్ను బట్టి మీ పాదాల చెంత మొరపెడుతున్నాం జ్ఞాపకం చేసుకోనండి తనకు ఉన్నటువంటి ప్రభావ రాళ్ళు తండ్రి సంపూర్ణంగా తొలగించండి నైనా మీరే సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి కుటుంబం అంతటినీ ప్రభావ మీరు అచ్చనలోకి మనల్ని నడిపించమని ప్రార్థిస్తూ గొప్ప దేవ గిద్యను బాబు పెట్టి మీ బాధల జంతు మరు పెడుతున్నాం దేవాలను తండ్రి ప్రభావ మీ తండ్రి నెక్ ప్రాబ్లమ్ తో బాధపడుతుంటుండగా మీరే సహాయపడండి ఇటువంటి సర్జరీ లేకుండా సంపూర్ణంగా స్వస్థపరచండి మీ కృపను అనుగ్రహించండి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థి కుటుంబం అంతకి మీరు తోడైనా నడిపించండి లక్ష్మీ గారిని మీరు ప్రార్థిస్తున్నాం ప్రభావ గర్భ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటుండగా ప్రభ సహాయపడండి ప్రభావ మీరు ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థతో అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా ప్రభావ రక్షణానికి రావడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవీలమ్మ సిస్టర్ కాని బట్టి మీ పాదాల చంద జ్ఞాప్యం చేసుకోనండి గొంతులో గడ్డతో నేను బాధపడుతుంటుండగా స్వస్థతను అనుగ్రహించండి కావలసి ప్రతి అవసరం తీర్చండి కుటుంబం బిడిని ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తుంది కుటుంబం కూడా ప్రభావ ఈ సత్యాన్ని తెలుసుకొని రక్షించబడడానికి సహాయపడండి సుందర బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి యువ సమస్యతో తను బాధపడుతుంటుండగా మీ కృపచూపండి నేను ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి స్వస్థపరచండి బలహీనతల నుంచి నైనా వ్యసనాల నుంచి విడిపించండి మీకొరకే గొప్ప సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం లేనిక సిస్టర్ను బట్టి మీ పాదాలు అంతా మొరుక పెడుతున్నాం ప్రతి బలహీనత నుంచి విడిపించండి శక్తి బలం దించండి మంచి అరుగుదల అనుగ్రహించండి ప్రభావ మీకొరకే గొప్ప సాక్షిగా తండ్రి తను మనం వాడబడలానా మీ పరిచయలో తండ్రి మీ సేవలో వాడబడులానా మీరే సహాయపడమని ప్రార్థిస్తుంది గొప్ప దేవ దేవి సిస్టర్ బట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నాం ప్రభావ తండ్రి సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోనండి తనకున్న అనారోగ్యం నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి తన కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి భర్తను ప్రభ తాగుడి నుంచి విడుదల పొందాలని సహాయపడండి నా ప్రభ కుటుంబం అంతా కూడా తండ్రి రక్షణ పొందుకు మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా సరిత సిస్టర్ బట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతుంది ప్రభాక్ చేస్త కృపా కార్యక్రమం ప్రేమ సమాధానం నడిపింపు చేరు వచ్చిన మన అందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించను కదా ఆమె